జై గురుదత్త యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం భాగం సత్యమైన మోక్షం ఆధారంగా కలిగినటువంటి ఈ నూతన సంస్కారం యొక్క బలమే త్వరగా పెరిగిపోయి పాత సంస్కారాలను ఓడిస్తుంది అని చెప్పాలి కనుక ప్రయత్నం చేసేవాడికి ఆపకుండా గనక ప్రయత్నం చేసినట్టయితే వాడికి తప్పకుండా మోక్షం ఉచి తీరుతుంది మా సిద్ధాంతానికి మేం చెప్పే మాటలకి ఎక్కడా భంగం లేదు అన్నాడు రాముడు అంటున్నాడు కానీ గురుదేవా మోక్షం కోసం తీవ్ర ప్రయత్నం చేసేవాళ్ల విషయంలో మీరు చెప్పింది నిజమే కావచ్చు అంతంత మాత్రంగా కృషి చేసేటువంటి మధ్య వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ మధ్యరకం వాళ్ళ మోక్ష ప్రయత్నాలన్నీ ఎప్పటికప్పుడు సుడిగాలికి కొట్టుకుపోయేటువంటి ఊదుడుగాలిలాగా మీరు చెప్పారుగా ఇందాక ఉదాహరణ ఏమని సుడిగాలికి ఎదురుగా నిలబడి ఉఫ్ను ఊతాడు అని అలాగే మధ్య రకంగా ప్రయత్నం చేసే నాపాటి కాళ్ళని చూశారు వాళ్ళు ఎప్పటికప్పుడు సుడిగాలి కొట్టుకుపోయినట్టుగా వాళ్ళ ప్రయత్నాలు కొట్టుకుపోతూనే ఉంటాయి అంటే ఎవరో మీలాంటి మహానుభావులు చాలా తీవ్రంగా మోక్ష కృషి చేసే వాళ్ళకి తప్పితే మధ్య రకం వాళ్ళకి ఎవరికి మోక్షం రాదు అని తేలినట్టు అయిపోతుంది అంతేనా అన్నాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా ప్రయత్నం అంటూ ప్రారంభిస్తే క్రమంగా ఆ సంస్కారం యొక్క బరువు పెరిగిపోతూ ఉంటుంది దాని వేగం కూడా పెరిగిపోతూ ఉంటుంది ఒకనాటికి అది బాగా వేగం పుంజుకుంటుంది కానీ క్రమంగా కృషిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి దాని మాత్రం ఎవరు కాదంటే అని కృషి ప్రారంభించి మధ్యలో మా కాదులేని వదిలేస్తే మాత్రం నువ్వు చెప్పినట్టు జరిగే మాట వాస్తవమే ఎంత మధ్య రకమైనటువంటి మందగొడి ప్రయత్నమైనా సరే ఆపకుండా మెలిమెల్లిగా మిలిమెల్లిగా కొనసాగిస్తూ ఉంటే అదే ఊపందుకుంటుంది వేగం అందుకుంటుంది వేగం అందుకున్న కొద్దీ దాని బరువు పెరుగుతుంది బరువు పెరిగిన కొద్దీ చిత్ర సంస్కారాలను చేయిస్తుంది అదే దానికి విధానం అన్నాడు రాముడు విషయం అర్థం చేసుకున్నాడు అంటున్నాడు గురుదేవా విషయం అర్థమైంది నాకు ఈ దేహం నేను అనేటువంటి భ్రాంతి కలగటానికి యోగ్యమైన కారణం ప్రపంచంలో లేదు అయినా కలుగుతోంది ప్రతివాడికి అలాగే పరమాణువు యొక్క గర్భంలో విశాలమైనటువంటి బ్రహ్మాండం ఉండేందుకు యోగ్యమైన కారణం లేదు అయినా ప్రపంచం కనిపిస్తోంది ప్రతివాడికి అలాగే క్షణకాలం యొక్క గర్భంలో వేల వేల సంవత్సరాలు కనిపించడానికి యోగ్యమైన కారణమే లేదు అయినా సరే అలాగే కనిపిస్తున్నాయి ప్రతివాడికి వీటన్నిటికీ కూడా ఒకటే కారణం ఏమిటంటే భ్రాంతి భ్రాంతి భ్రాంతి మరి ఈ భ్రాంతికి కారణం ఏమిటి ఈ భ్రాంతికి ఉన్న క్రమం ఏమిటి కొంచెం నాకు వివరించండి అన్నాడు రాముడు అది విని వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా అన్నిటికీ కారణం భ్రాంతి అని గుర్తించావు భ్రాంతికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఇప్పుడు ఒక్క మాటలో తేలిగ్గా సంగ్రహంగా చెప్పేయాలంటే భ్రాంతికి కారణం లేదు ప్రపంచంలో భ్రాంతులు చాలా ఉంటాయి వేటిని గురించి ఆ భ్రాంతి కలుగుతోందో అలాంటి పదార్థాలు కూడా చాలా చాలా ఉంటాయి కానీ ఆ పదార్థాలను ఏ జ్ఞానం ద్వారా జీవుడు తెలుసుకుంటున్నాడో ఆ జ్ఞానం మాత్రం ఒకటే ఒకటి ఆ జ్ఞానంలో ఏ రకమైన భేదము లేదు ఇలాంటి భేదం లేనటువంటి జ్ఞానమే ఈ భ్రాంతులన్నిటికీ అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి ఆ బ్రహ్మ నగలకు బంగారం ఎటువంటిదో అటువంటిది భ్రాంతి వల్ల కనిపించే పదార్థాలి ఎటువంటివి చేతులు వేసిన గాజులు గొలుసులు ఇట్లాంటివి ఎప్పటికప్పుడు పాత సంస్కారమే కొత్త భ్రాంతికి కారణం అవుతూ ఉంటుంది ఈ భ్రాంతి పరంపరకు ఆది అనేది లేదు అంటే మొదలనేది లేదు మొదలు ఉంటేగా దానికి అన్వేషించేది దీనికి ఆది అనగా ప్రారంభం మొదలనేది లేదు గనక ఈ కారణాన్వేషణకు అంతు దొరకడం సాధ్యం కాదు ఎప్పుడైనా సరే కారణాన్వేషణ చేస్తున్నాడు అర్థం ఏమిటి దాని యొక్క మొదలేది అని ఈ వస్తువు యొక్క ఉత్పత్తికి మొదలేది అన్వేషణ చేస్తున్నాడు ఈ సంస్కార పరంపర ఏమో అనాది ఆది లేనటువంటిది మొదలైనటువంటిది కనుక దీని యొక్క కారణాన్వేషణ చేస్తే దాని మూల పదార్థం దొరకడం సాధ్యం కాదు కాబట్టే వాసనలకు నిలయమైనటువంటి మనస్సు ఉన్నంత వరకు కూడా ప్రపంచ పరంపర ఉండి తీరుతుంది అని మేం చెబుతున్నాం అభ్యాస బలంచేత నువ్వేం చేయాలంటే మనస్సునే తొలగించుకోవాలి మనస్సునే గనక తొలగించుకుంటే ప్రపంచ పరంపర మొత్తం అంతా కూడా ఒకేసారి తొలగిపోతుంది ఈ మాట నేను నీకు ఇదివరకే చెప్పేశా అందుచేత నువ్వు చేయవలసింది ఏమిటి ఈ భ్రాంతి పరంపర మొత్తానికి మూలమైనటువంటి సంస్కారాలకు నిలయమైనటువంటి మనస్సు మొత్తాన్ని ఒకేసారి తుడిచిపెట్టే ప్రయత్నం చేయాలి అంతకంటే ఇక దీనికి విధానం ఏం లేదు ఇక నువ్వేమిటంటే భ్రాంతికి కారణం ఒకటి అడిగావు భ్రాంతికి క్రమం ఏమిటి అని కూడా అడిగా ప్రపంచంలో ఉండే వస్తువులు గనక సత్య వస్తువులు అయినట్లయితే వాటికి క్రమం ఉండి ఉండేది అవి అసత్య వస్తువులే మరి అవి అసత్య వస్తువులు అయినప్పుడు వాటికి క్రమంతో పనేమిటి ఒక అడవి పెంచాలనుకో నీకు ఏదో వంద ఎకరాల చోటు కావాలి రెండో అడవి కూడా పెంచాలి అని చెప్పామనుకోండి ఇంకో వంద ఎకరాల పొలం ఇంకో చోటు కావాలి ఇంకో అటువంటి అడవి ఇంకోటి కూడా మాకు కావాలన్నాం అనుకోండి ఇంకో చోట ఇంకో వంద ఎకరాల స్థలం కావాలి అద్దంలో మాత్రం ఎన్ని అడవులను అయినా ఒకేసారి సమావేశపరచవచ్చు అద్దంలో అడవుల్ని ఒకదాని తోటి కలపడం కోసం అద్దంలో చోటు కావాలి ఆ వందల వందల ఎకరాలు అద్దం సరైన యాంగిలో కనుక పెట్టినట్టయితే ఎన్ని వేల ఎకరాల అడవులైనా సరే దాంట్లో సమావేశం అయిపోతుంది ఎందుకని అద్దంలో ఉన్న పదార్థం యథార్థ పదార్థం కాదు గనుక అయథార్థ పదంక పదార్థం గనక అంటే అసత్య పదార్థం గనక దాంట్లో ఎన్నైనా సమావేశపరచవచ్చు ఈ లోకంలో లోకంలో ఉండే భ్రాంతిజన్యములైన పదార్థాల విషయం కూడా అంతే అహం మయీ పద్మావ నా చికల్ప భేదాద్వితనోతి అంతర్ముఖైవానుభవచ్చనంత నిమేష కోట్యంశ విధుగాంతం అని వశిష్ట మహర్షి ఒక అందమైన శ్లోకం చెప్పాడు అహమ్మయీ పద్మజ భావన చిత్సంకల్ విశ్వం వితనోతి అంతర్ముఖ అనంత నిమేష కోట్యంశ విధ యుగాంతం అని నేనర్థం ఏంటంటే మాయ గురించి ఏం చెప్పమంటావు రామ వ్యష్టి జీవులకు మాత్రమే కాదయ్యా సమష్ జీవి అయినటువంటి హిరణ్య గర్భుడికి అది దేశభేదాన్ని కాలభేదాన్ని కూడా అంటగడుతూ ఉంటుంది అందువల్ల భ్రాంతికి కారణంగాని క్రమంగాని ఎక్కడా ఉండవు అసలు ఆ ఉండే అవకాశమే లేదు దీంట్లో ఉన్న సత్యస్థితిది అని వశిష్ఠుడు వివరించేటప్పటికీ రాముడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు గురుదేవా అలాంటి మాయను అతిక్రమించి బ్రహ్మతత్వజ్ఞానం సంపాదించిన మహాత్ములకు దేహం ఇంకా నిలిచి ఉంటుందా ఉండదా అని ఆలోచన చేస్తున్నా ఆలోచన చేస్తే వాళ్లకు కూడా అటువంటి ముక్త పురుషులకు కూడా మహాత్ములకు కూడా దేహం ఇంకా నిలిచి ఉంటుంది అని తోస్తోంది ఎందుకంటే పద్మలేలకు నిలిచి ఉంది కదా మరి దైవ నియతి వల్ల ఆ శరీరాలు నిలిచి ఉన్నాయి అని చెబుదామా అని ఆలోచిస్తున్నా అలా ఆలోచిస్తే వాళ్ళ దృష్టిలో దైవానికి కూడా అస్తిత్వం లేనేలేదు పైగా ఆత్మ ఆత్మతత్వవేత్తలను దేవతలు ఏమీ చేయలేరు అని వేదమే స్వయంగా చెబుతాను వేదం ఏముంటుందంటే తస్యవా దేవాశ్చ నా భూత్యా ఈషతే ఆత్మా హేషాంభవతి అంటోంది వేదం వాడి యొక్క అంటే ఆత్మజ్ఞానటువంటి ముక్త పురుషుడు ఐశ్వర్యం ఏదైతే ఉందో దానితో దేవతలు కూడా పోటీ పడలేరు ఎందుకంటే ఈ ఆత్మవేత్త అయినటువంటి మహాపురుషుడు జీవన్ముక్తున్నాడే ఏషాం ఈ దేవతలకు కూడా ఆత్మాభవతి వాళ్ళకు కూడా ఆత్మస్వరూపుడు అయిపోతాడు అని ఉంది కనుక ఇటువంటి పరిస్థితిలో ఈ దేహధారణ విషయంలో నాకు సందేహంగా ఉందండి ముక్త పురుషులైన వాళ్ళకి దేహధార ఉన్నట్టుగా మీరు కథలో నిరూపించారు అది ఎలా కుదురుతుందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు దైవం వేరు దేవతలు వేరు ఇది బాగా గమనించు దైవమను ఉపయోగిస్తూ ఉంటాం కొన్ని చోట్ల దేవతలు అని కొన్ని చోట్ల ఉపయోగిస్తాం దైవం వేరు దేవతలు వేరు దేవతలు అంటే శక్తి రూపులైనటువంటి జీవులు దైవం అంటే సర్వత్రా వ్యాపించినటువంటి అఖండమైన దైవ పదార్థం దేవతలు తత్వజ్ఞులను ఏమీ చేయలేరు చేయలేరు అని చెప్పేసి వేదం చెప్పింది ఆ మంత్రాన్ని నువ్వే వ్యవహరించావు దైవానికి దేవతలకి ఉన్న భేదం ఏమిటి నువ్వు చెప్పిన ప్రశ్న విషయంలో ఇరటికీ కూడా సంబంధం ఎలాగా అనేది ఒకసారి నువ్వే ఆలోచించు అంటున్నాడు వశిష్ట మహర్షి దేవతలంటేనేమన్నా అధికార పురుషులు ఉత్తమ జీవులు వాళ్ళు ఉత్తమ లోకంలో ఉంటారు ఉత్తమమైన శక్తితో ఉత్తమమైనటువంటి అధికారంతో ఉండే అధికార పురుషులు వాళ్ళ జీవులే మరి దైవం అంటే దైవం అన్నా ఒకటే పూర్వం చెప్పాం నియ్యతి అంటే ఏమిటి హిరణ్య యొక్క సంకల్పం దీనికి మార్పు ఉండదు ఈ నియతి రూపమైనటువంటి హిరణ్య గర్భ సంకల్పం ఉందే ఇది తత్వజ్ఞుల విషయంలో కూడా అన్వయిస్తుంది ఈ నియతికి సహాయం చేసేది ఎవరు అంటే ప్రాణుల యొక్క కర్మ ఈ సహాయంతోనే ఆ నియతి అనేది క్రియాకారిగా ఉంటుంది ఈ నియతి అనేది కర్మల యొక్క వైచిత్రి వల్లనే ఒకప్పుడు తత్వజ్ఞానంలో కూడా దేహాన్ని నిలిపి ఉంచగలుగుతాను సందర్భం వచ్చింది కనుక ఇంకో మాట్లాడు చెబుతాను రామా ఈశ్వర సంకల్పం రెండు రకాలు ఏమిటంటే నియతి అని పురుష ప్రయత్నం అని మొదట ఈశ్వర సంకల్పం ఉంటుంది అది కేవలం రాబోయే కార్యరూపంగా ఉంటుంది అంటే భవిష్యత్ కార్యరూపంగా ఉంటుంది దానికి పురుష ప్రయత్నం తోడు కావాలి పురుష ప్రయత్నం తోడైనప్పుడే ఆ నియతి అనేది వర్తమాన కార్యరూపాన్ని పొందుతుంది అంతకుముందాక అది ఏ రూపంలో ఉంటుంది భవిష్యత్ కార్య రూపంలో ఉంటుంది పురుష ప్రయత్నం అనేటువంటిది కనుక దాన్ని తోడైనప్పుడు ఏం జరుగుతుంది అది వర్తమాన కార్యరూపాన్ని పొందుతుంది కాబట్టే సాధన దశలో ఉన్నటువంటి పురుష ప్రయత్నం చేసి తీరాలి చేసి తీరాలి అని మేము అలా చేయకపోతే ఏం జరుగుతుంది నియతి రూపమైన దైవం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీడికి ఏ రకమైన ప్రయోజనం వచ్చేసే అవకాశం ఉండదు జ్ఞానులు అంటావా వాళ్ళు అకర్తృత్వ స్థితిలో ఉంటారు అంటే ఏది చేస్తున్నామనేటువంటి కర్తృత్వాన్ని వాళ్ళు లేచమాత్రం కూడా మనసులో పెట్టుకోరు అందుచేత వాళ్ళు తమకు శరీర స్థితిని కలిగించేటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయరు అందువల్ల వాళ్ళ కర్మ నియతితో కలిసి వారి దేహాన్ని నిలబెడుతూ ఉంటుంది ఈ కర్మ ఎప్పుడు చేసింది అంతకుముందే వాళ్ళు చేసేసింది నియతి కర్మ కలిశాయి ఈ కర్మని కూడా తొలగించుకుందామని గనక వాళ్ళు పట్టుబట్టినట్టయితే వాళ్ళు తొలగించుకోగలరు తొలగించుకున్నట్టయితే నియటిది ఒక్కటే ఉన్నా కూడా వాళ్ళ దేహాన్ని నిలబెట్టలేదు కానీ వాళ్ళు అకర్తృత్వ స్థితిలో ఉంటారు కనుక పూర్వం చేసుకున్నటువంటి ఆ కర్మని తొలగించుకోవాలి ఈ దేహాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి భ్రాంతి వాళ్ళకు ఉండదు ఆ రకమైన పట్టుదల వాళ్ళకు ఉండదు అందుచేత నియతి పూర్వం చేసుకున్న కర్మ ఈ రెండు కలిసి వాళ్ళ యొక్క దేహాన్ని నిలబెడుతూ ఉంటాయి దీని తరువాత మరి ఏం జరుగుతుంది అంటే ఆ కర్మశేషాన్ని బట్టి వాళ్ళకి ఆ శరీరానికి ఏం జరగాలో జరిగిపోతూ ఉంటుంది ఇదయ్యా పరిస్థితి అని చెప్పాడు ఆ చెప్పి ఆ సందర్భంలోనే వశిష్ట మహిళ ఏం చేశాడంటే ఈ ప్రపంచం అంతా మూడు రకాలుగా ఉంటుందయ్యా అన్నాడు భోక్త భోజ్యము భోగము ప్రపంచం అంటే ఇది దీన్ని భోక్తృ భోజ్య భోగ రూపాలంటూ ఉంటారు భోక్త అంటే జీవుడు భోజ్యం అంటే వాడు సుఖదు అనుభవించడానికి ఉపయోగించే పదార్థములు ఈ నదులో పంచభూతాలు మన ఉన్నాయి భోగం అంటే దాన్ని వాడు అనుభవించడం ప్రపంచం అంటే ఏమిటి భోక్త భోజ్యము భోగము ఈ మూడు కలిసి కలిస్తే ప్రపంచం ఈ భోక్తృ భోజ్య భోగ రూపమైనటువంటి ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మ యొక్క విలాసమే అని అనుభూతి పరవశుడై వర్ణించేశాడు ఈ సందర్భంలో ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి ఎందుకో గాని పద్యాన్ని వదిలిపెట్టి గద్యంలోకి వచ్చాడు ఇది అరవై మూడో సర్గ దీంట్లో వచన వాక్యాలు పదకొండు ఉన్నాయి ఇవి మంచి పట్టుగా ఉన్నాయి వశిష్ఠ మహర్షి అంత ఆవేశంగా వివరిస్తే రాముడు అంత శ్రద్ధగానూ విని విన్నవాడు ఊరుకోలా ఒక ప్రశ్న ఎందుకంటే జాగ్రత్తగా విన్నవాడికే ప్రశ్నలు వస్తాయి స్వానుభూతి ప్రమాణేస్ బ్రహ్మణి బ్రహ్మ బృూహితే కథం సత్ అవాప్నోతి జీవకోద్వైత వర్జితే అని రాముడు ప్రశ్నేశాడు స్వానుభూతి ప్రమాణే బ్రహ్మ బృహితే అస్మిన్ బ్రహ్మణి ఇంకా ఎటువంటిది బ్రహ్మ ద్వైతవర్జితే తాదృశే బ్రహ్మణి జీవక కథం సత్తామ వాప్నోతి అది రామన ప్రశ్న గురుదేవ మీరు చాలా అనుభూతి పరవశుడై పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ ప్రస్తావించారు ఎవడికి వాడికి స్వానుభూతి వల్ల మాత్రమే తెలిసేటువంటి ఆ పరబ్రహ్మ ఆయన అద్వితీయుడై ప్రకాశిస్తున్నాడు అంత ఆయన అద్వితీయుడై ప్రకాశిస్తూ ఉంటే ఈ జీవుడనేవాడికి అస్తిత్వం ఎలా వచ్చింది అసలు జీవుడు ఉండబడైపోతున్నాడుగా మీరు చెప్పేటువంటి అనుభూతి వేద్యుడైనటువంటి ఆ పరబ్రహ్మ అద్వితీయుడు కదా ఆయన అంత అద్వితీయుడై ఉంటే అనేవాడికి అస్తిత్వమే ఎలా వచ్చిందండి మరి అని మళ్లీ ప్రశ్న మొదటింది అంటే ఏం జరుగుతోంది చర్చలో ఒక విధంగా పరిష్కారం అయిపోతోంది మనస్సుకేమన్నా సందేహం తొలగిపోయి నిశ్చయం వచ్చినట్టు కనిపిస్తోంది మళ్లీ ఇంకా నాలుగు విషయాలు చివరి కొత్త రకంగా సందేహం మొలకెత్తుకుంటూ వస్తోంది మానవుడి మనస్సులో ఇన్ని రకాలుగా ప్రశ్నలు పుట్టేందుకు సావకాశం ఉంది గనకనే మహాత్ములు మన కోసం గ్రంథాలని ఆ ప్రశ్నలన్నీ కలుపుకొచ్చేట్టుగా కథను పెంచుతున్నారు ఇక్కడ వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా జీవుడికి నిజంగా అస్తిత్వం ఉండి ఉంటే పరబ్రహ్మ యొక్క అద్వితీయత్వం గాలికి పోయినట్టే పరమార్థ స్థితిలో జీవుడు అనేవాడికి అస్తిత్వమే లేదు నిశ్చలమైన పరిపూర్ణమైన లాగా ఉంది బ్రహ్మ అటువంటి బ్రహ్మకు కర్మ సంబంధం వల్ల స్పందం కలగడమే జీవత్వం స్పందం అనే పదంపై ఇచ్చాం స్పందం అంటే ఏమిటి అహంకారమే అహంకారం అంటే నేను నేను అనే ఆలోచనే అంటే ఇప్పుడు స్పందం అనే పదం వేశాం అహంకారం అనే పదం వేశాం నేను నేను అనే ఆలోచన అన్నాం మూడు చెప్పాం ఏం సరిగ్గా అర్థమైనట్లేదు నీకు సులభంగా అర్థమయ్యేందుకోసం నీకు మంచి ఉదాహరణ చెబుతా విన్నాం ఒకడు వేసవికాలం రాత్రిపూట ఆయిగా ఆరుపేట మంచం వేసుకుని వెలిగలా పడుకున్నాడు ఆకాశంలోకి చూస్తున్నాడు ఏందరి ఆకాశంలో చూస్తుంటే వాడికి ఏం కనిపిస్తోంది చుట్టుపక్కల అక్కడక్కడ దీపాలు ఉంటాయి కదండి ఆ దీపాల వల్ల కొంత దూరం వరకు ఆకాశం కనిపించింది ఆ పైన నల్లగా కనిపించింది ఆ నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది అది ఆకాశానికి యొక్క రంగు కాదే ఆకాశానికి నల్లధనాన్ని రంగు ఉంటాయి వీల్లేదే ఏమిటంటే వీడి కంటికి ఒక శక్తి ఉంది ఆ శక్తి ఎంత ఉందో ఆ శక్తి మేరకు వీడు కొంత దూరం వరకు ఆకాశాన్ని చూస్తున్నాడు ఆ వీడి కంటికి శక్తి అయిపోయింది కంటికి శక్తి లేకపోవడం వల్ల ఆ లేకపోవడమే ఆకాశంలో నల్లధనంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు మన చర్చ ఏమిటంటే ఈ నల్లధనానికి అస్తిత్వం ఉందంటావా లేదంటావా లేదందామా అంటే కనిపిస్తోందిగా మరి ఉందామా అంటే దానికి సరైన ఆధారం లేదు కదా ఇదే రకంగా పరబ్రహ్మకు తన రూపం తనకు గోచరిస్తూ ఉన్నంతసేపు అంత బాగానే ఉంటుంది ఏదో ఒక కారణం చేత అది గోచరించడం ఆగిపోతే అహంకారం అనేది ఉద్భవిస్తుంది కొంత దూరం పోయిన తర్వాత ఆకాశం కనిపించకపోతే వీడేం చెప్పాలి నాకేమీ కనిపించడం లేదండి అని అంతే అంతేగాని నల్లగా ఉంది అంటాడేమిటి ఈ మనస్సులో ఈ మాట మాట్లాడుతోంది ఈ మనస్సు ఏమనే ఆకాశం నల్లగా ఉంది అని ఇదే సంస్కారం అంటే సంస్కార బలం వల్ల ఈ మనస్సు ఇలా ఇదే రీతిగా ఆత్మ ఏం చేస్తుంది తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేనప్పుడు నాకేమీ తెలియడం లేదు మర్రు అనకా నేను అనేస్తు అంతకుముందు దానికి నేను అనే పేరు లేదు కొంతవరకు తన యొక్క స్వరూపం తనకి స్వ స్వ స్వచ్ఛంగా స్పష్టంగా తెలిసింది ఏదో కారణం చేత దాని యొక్క స్వరూపం దానికి స్వచ్ఛంగా స్పష్టంగా తెలియాల తెలియపోతే ఏమిటండి ఉన్నట్టుండి నాకేమో తెలియకుండా పోయింది కన్ఫ్యూజన్ అయిపోయింది అన్నాలు కానీ ఏమంటుంది ఆత్మ నేను అనేస్తాను ఇలా నేను అనడం పేరే అహంకారం ఈ అహంకారానికి కారణం ఏమిటి అంటే సంస్కార వలమే కారణం అహంకారం అన్నా అహం అనే అధ్యాస అన్నా అహం భ్రాంతి ఇవన్నీ పేర్లే అన్నీ అవదానికి పేర్లే ఇవన్నీ అహంకారం అనేది ఒక అధ్యాస అధ్యాస అంటే ఏమిటి ఆరోపణ కల్పి భ్రాంతి చేత చేయబడినటువంటి కల్పన ఈ అహంకారం అనే అధ్యాస మీద మరొక అధ్యాస కలిగింది అలా కలిగితే అంతఃకరణ ఏర్పడుతుంది అహంకారం మీద మరో అధ్యాస కలిగితే దాని పేరు అంతఃకరణ ఈ అంతఃకరణ మీద మళ్లీ అధ్యాసలు జరిగాయి జరిగిన కొద్దీ వరుసగా పంచభూతాలు భౌతిక పదార్థాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి ఈ అంతఃకరణ మీదే మరొక రకమైనటువంటి అధ్యాసం ఏం చేస్తుంది హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు వీళ్ళంతా ఏర్పడుతున్నారు ఇదే అంతఃకరణ మీద మరొక రకమైనటువంటి అధ్యాసాలు ఏర్పడుతున్నాయి ఈ ఈ రకమైన అధ్యాసల వల్ల జరుగుతోంది వ్యష్టి జీవి అనేవాడు ఏర్పడుతున్నాడు ప్రపంచమనేది ఏర్పడుతోంది అంటే ఏమిటి అధ్యాస పరంపరది అంతా ఒకదాని మీదే అంతఃకరాని దాని మీద జీవుడు పరబ్రహ్మ నుంచి వచ్చాడు పరబ్రహ్మకేమో క్రియలు లేవు పరబ్రహ్మలో స్పందం ఏర్పడటం వల్ల జీవుడు వచ్చేసాడు అందువల్ల వీడు సంకల్ప రూపుడు అయ్యాడు అంటే మనస్సే వీడి యొక్క స్వరూపం ఈ సంకల్పం వల్ల వీడు కర్మలు చేస్తున్నాడు మనంటే మనస్సు వల్ల కర్మలు చేస్తున్నాడు ఆ కర్మల వల్ల బంధం పొందుతున్నాడు బంధింపబడుతున్నాడు జీవుణ్ణి బంధించేటువంటి కర్మలు వాడికి మూల రూపమైనటువంటి పరబ్రహ్మను బంధిస్తాయా బంధించవా అని కొంచెం ఆలోచించాలి ఆలోచిస్తే అవి బంధించ జాలవు అది నిశ్చయం ఎందుకంటే పరబ్రహ్మేమో నది వంటి ఉదాహరణ జవిత ఏమిటిది పరబ్రహ్మో ఒక మహానది వంటి వాడు మహానించి నురుగులు పరుగుల మీద పారుతోంది ఈ జీవుడేమో నురుగులు వంటి వాడు కర్మలేమో పడవ నుంచి ఒడ్డుకు కట్టినటువంటి తాడు వంటివి ఈ తాడు ఏం చేస్తుంది నీటి మీద ఏటి నీటి మీద పడి అలా వేలాడుతోంది పైనుంచి వచ్చేటువంటి నురుగు ఏమన్నా ఆ తాడు ఆగిపోతోంది నీళ్లు మాత్రం కింది నుంచి ప్రవహిస్తూనే ఉన్నాయి ఇది పరిస్థితి అంటే ఏం చేస్తోంది ఆ తాడు నురుగును బంధిస్తోంది కానీ నీటిని బంధించడం లేదు అలాగే జీవుడి యొక్క కర్మలు నురుగు వంటివి జీవుణ్ణి బంధిస్తాయి నీటి వంటి బ్రహ్మను బంధించవు ఇది పరిస్థితి రామా ఈ ఉదాహరణను పెట్టుకుని నువ్వు అన్వయం చేస్తూడు అనే ప్రశ్నని ఆయనే లేవదేశాడు వశిష్ఠ మహర్షి వివరిస్తున్నాడు ఆయన ఏమంటున్నాయంటే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరబ్రహ్మ నుంచి వచ్చాడు పరబ్రహ్మకేమో క్రియలు లేవు కానీ పరబ్రహ్మలో స్పందం ఏర్పడటం వల్ల జీవుడు అనేవాడు వచ్చాడు అంచేది వీడి యొక్క అసలు స్వరూపం ఏమిటి అంటే సంకల్పమే వీడి యొక్క అసలు స్వరూపం సంకల్పం మనస్సే అంటే మనస్సే వీడి యొక్క అసలు స్వరూపం ఈ సంకల్పం అనేది ఉంది కనుక వీడు కర్మలు చేస్తున్నాడు ఆ కర్మల వల్ల బంధింపబడుతూ ఉన్నాడు ఈ సిద్ధాంతం బానే ఉంది అయితే జీవుణ్ణి బంధించే కర్మలు అక్కడితో ఆగుతాయా మరి ఈ జీవుడి యొక్క అసలు రూపం ఎవరు మూల రూపం పరబ్రహ్మే కదా వాణ్ణి బంధించవా అంటే బంధించవు ఎందుకు బంధించవు అంటే దానికి ఒక మంచి ఉదాహరణ చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి పరబ్రహ్మేమో నదిలాంటి వాడు జీవుడేమో నదిమీద నురుగు లాంటి నురుగు దేని మీద ఆధారపడి ఉంటుంది నది మీదే ఆధారపడి ఉంటుంది అలాగే జీవుడు దేని మీద ఆధారపడి ఉంటాడు ఆధారపడి ఉంటాడు కర్మలనే ఉన్నాయో చూసావా పడవ నుంచి ఒడ్డుకు కట్టినటువంటి తాడు తాడు మోకి ఇంతలావు మోకు కడతారు పడవకి ఆ ఒడ్డు మీద ఒక దానికి రాయికో దేనికో ముడేసడతారు ఈ తాడు ఏం చేస్తుంది నీటి యొక్క ఏటి మీద పడి ఉంటుంది ఆ పైనుంచి ప్రవాహంతో పాటు నురుగు కొట్టుకొస్తూ ఉంటుంది పైనుంచి వచ్చే నురుగును ఈ తాడు కొట్టుకుని ఆగిపోతుంది నీళ్లు మాత్రం కింది నుంచి ప్రవహించిపోతూ ఉంటాయి ఇది మాకు మామూలుగా నదుల దగ్గర కనిపించే దృశ్యమే ఇది ఈ తాడేం చేస్తోంది నురుగును బంధిస్తోంది గాని నీటిని బంధించడం లే తాడు ఎటువంటిది అనుకున్నాం కర్మలే తాడు అన్నాం ఈ తాడు లాగానే జీవుడి యొక్క కర్మలు కూడా నురుగు వంటి జీవుణ్ణి బంధిస్తాయే గానీ నీటి వంటి బ్రహ్మను బంధించవు జీవుడు ఈ కర్మల వల్లే జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాడు అస్తిత్వమే లేదు వీడికి మొదట్లో అస్తిత్వమే లేనటువంటి జీవుడికి మొదట అహంకారం వల్ల అస్తిత్వం రాగా ఇప్పుడు కర్మల వల్ల జనన మరణ రూపమైనటువంటి అస్తిత్వం ఏర్పడుతోంది కనుక ఓ ఈ జీవుడి యొక్క విధానమంతా భ్రాంతి వల్లే ఏర్పడుతోంది కాబట్టి జీవుడికి పారమార్థికమైన అస్తిత్వం లేదు అని మనకి నిరూపణ అవుతోంది పారమార్థికమైన అస్తిత్వం వీడికి లేదు గనుక పరబ్రహ్మ యొక్క అద్వితీయత్వానికి ఏ రకమైన భంగమూ లేదు అని తేల్చాడు వశిష్ఠ మహర్షి దానిమీద రాముడు మళ్ళీ ఇంకొక ప్రశ్న లేవదీస్తున్నాడు గురుదేవా మనస్త్యోగ్యో జీవోయం కోత్పరమాత్మన కథం వాస్మిన్ సముత్పన్న కోదా అంటున్నాడు గురుదేవా ఈ జీవుడు ఏమన్నా అయోగ్యుడు ఉండటానికి సవకాశమే లేనివాడు ఉన్నట్టు కనిపిస్తున్నాడు వీడు ఉండటానికి సమకాశమే లేదు అటువంటి యోగ్యత లేదు వీడికి అయినా సరే ఉన్నట్టు కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు కదా మరి వీడికి పరమాత్మకి సంబంధం ఏమిటి చుట్టరికమేమిటి వీడెవడు అసలు ఎలా పుట్టాడు ఉన్నట్టు కనిపించడానికి ఈ విషయాలు నాకు కొంచెం అయోమయంగా ఉంది కొంచెం గందరగోళంగా ఉంది ఇదివరకు చెప్పారు ఇప్పుడు చెప్పారు కానీ మరొకసారి వివరించండి అంటున్నాడు అంటే ఏమిటి రాముడు ఉద్దేశం ఏమిటి మనోమయుడు అంటున్నారు కదా మనోమయుడైతే ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ మీద చేసినటువంటి అత్యాస పరంపరలోంచి వచ్చింది కదా అధ్యాస పరంపరలోంచి వీడు పుట్టాడు కదా అలాంటి వీడు పరమాత్మకు ఏమవుతాడు ఏమవుతాడంటే మేనమవుతాడా అని అర్థమా మేనమా కాదు పరమాత్మకు అంశ అవుతాడా లేకపోతే పరమాత్మలోంచి పుట్టిన కార్యం అవుతాడా ఏ రకంగా వీడికి చెప్పాలి మన అస్తిత్వాన్ని అది ప్రశ్న అన్నాడు వశిష్ఠుడు చెబుతున్నాడు రామా జీవుడికి అస్తిత్వమే లేదు అని అనేక సార్లు తేల్చాం ఇప్పుడు మాటకు ముందరే తేల్చాం అయినా మళ్లీ వాడికి అస్తిత్వం ఉందనే విషయం ఖాయం చేసుకుని వీడు పరమాత్మ యొక్క అంశమా పరమాత్మ యొక్క కార్యమా అని కదా అసలు నీ మనసులోకి ప్రశ్న ఎందుకు వచ్చిందయ్యా అన్నాడు రాముడు వివరిస్తున్నాడు తనకు ప్రశ్న ఎందుకు వచ్చిందో రాముడే వివరిస్తున్నాడు గురుదేవా పరమాత్మలోంచి జీవుడికి అస్తిత్వం లేదు ఏ దృష్టిలోంచి లేదు పరమాత్మ యొక్క దృష్టిలోంచి లేదు జీవుడికి అస్తిత్వం కానీ వ్యావహారిక దృష్టిలో వ్యావహారికంలో వాడికి అస్తిత్వం ఉంది కదా వ్యావహారిక దృష్టితోనే ఈ ప్రశ్న నేను వేస్తున్నా నేను వ్యావహారిక దృష్టితోనే ఆలోచిస్తున్నా ఏమని ఆలోచిస్తున్నానంటే జీవుడు పుట్టాడు అనుకుందాం ఆ పుట్టడం కూడా మట్టిలోంచి కుండ పుట్టినట్టుగా పరిణామరూపంగా పుట్టాడు అనుకుందాం అలా అంటే కుండ యొక్క పుట్టుక ఏమవుతుందంటే కుండ పుట్టాక మట్టి ముద్ద అనేది లేకుండా పోతుంది అంతే కదండి ఇంత మట్టి ముద్ద మట్టి ముద్ద తీసుకొచ్చి ఒకటో రెండో కుండలు చేస్తే ఇంకా మట్టి ముద్ద అక్కడ కూర్చుంటుందా కుండ పుట్టింది అంటే మట్టి ముద్ద లేకుండా పోతుంది అలాగే జీవుడు పుట్టిన తర్వాత పరమాత్మ లేకుండా పోవాలి అంటే ఇవాళ ఇంత సృష్టి జరిగింది కనుక ఇవాళ పరమాత్మ లేడు అని చెప్పాలి ఇది మరీ బొత్తిగా అసంగతంగా ఉంది కదా ఇది కుదరదు కదా అని చెప్పి అలా అనుకునేందుకు కుదరదు తీసేసాం పోని వదిలేసేయండి ఇంకో పక్షం తీసుకుందాం తాడు మీద పాము పుట్టినట్టుగా జీవుడు వివర్త రూపంలో పుట్టాడు అనుకుందాం అప్పుడేమవుతాడు జీవుడు మిథ్యాస్వరూపుడైపోతాడు అప్పుడు తత్వజ్ఞానం కలిగిన మరుక్షణమే ఈ జీవుడు లేకుండా పోవాలి అంటే ఎవరికైనా కనుక తత్వజ్ఞానం కలిగిందంటే మరుక్షణంలో ఢా హెలేడు అక్కడ వాడు ఇది ఒప్పుకుందామంటే జీవోన్ముక్తులు లోకంలో కనిపిస్తున్నారుగా మీ కథలో లీలాదేవి కనిపిస్తోందిగా కనుక అలా చేద్దామంటే ఈ పక్షమో కుదరటలా ఇందాక చెప్పిన పరిణామపక్షమో కుదరదు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వివర్తపక్షమో కుదరదు రెండూ కుదరపోతే ఏమనాలి అసలు జీవుడే పుట్టలేదు అనాలి అలా అందామా అంటే ఈ ప్రపంచం ఎందుకున్నట్టు ఈ ప్రపంచం కనిపిస్తోందిగా ప్రపంచమంతా భోగ్య రూపం అనుభవించేందుకు భోగ్యం అనుకూలంగా ఉంది భోగ్యం దేనికోసం వస్తుంది భోక్త కోసం వస్తుంది భోక్త అంటే జీవుడు భోక్తే లేనప్పుడు భోగ్యమైన ఈ ప్రపంచం ఎందుకు వచ్చినట్టు కనుక వాడు లేదంటానికి కుదరటం లే కనుక కుదరక ఈ ప్రశ్న వేస్తున్నానండి గురుదేవా అన్నాడు వశిష్ఠుడు బాగా సంతోషించాడు ఎందుకంటే లోతుగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లోంచి ఆలోచించి మరీ ప్రశ్న వేస్తున్నాడు తప్పితే గుర్ఖని ఆకదాయిగా ప్రశ్న వేయట్ల అందుకోసం వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా బాగా ఆలోచించావు ఈ ప్రశ్నలో నువ్వేం చేసావంటే పారమార్థిక దృష్టిని వ్యావహారిక దృష్టిని రెండింటినీ విడదీసి ఆలోచిస్తున్నావు అందులో వ్యావహారిక దృష్టితోనే ప్రశ్న వేస్తున్నాను నువ్వు సమాధానం చదువుతున్నావు కనుక వ్యవహార కల్పితమైన బంధమోక్ష వ్యవస్థ అనేది ఏమిటో నీకు బాగా తెలియదు అందుకోసం ఆలోచిస్తున్నానయ్యా అన్నాడు ఆయన ఆలోచించి ఏం చేస్తున్నాడు అంటే వశిష్ఠ మహర్షి ఈ బంధ మోక్ష వ్యవస్థను స్పష్టంగా చెప్పేందుకోసంగాను సూచికోపాఖ్యానము అనేటువంటి ఒక కథ చెప్పదలుచుకున్నాడు దానికి పీఠికగా అరవై ఏడవ మాయాత్వాన్ని ముందర వివరించదలుచుకున్నాడు ఆయన మాయాతత్వాన్ని వివరించాలి అని మనసులో పెట్టుకుని ఆయన దానికి ఉపోద్ఘాతంగా ఓ చిన్న శ్లోకం చెప్పాడు సమస్త శక్తి ఖచ్చితం బ్రహ్మ సర్వేశ్వరం సదా జయ శక్తి స్ఫురతి ప్రాప్తాం తామేవ పశ్యతి దీంట్లో శక్తి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తున్నాడు సమస్తశక్తిఖితం బ్రహ్మ సర్వేశ్వరం సదా యజా ఏ శక్తియా స్ఫురతీ ప్రాప్తాం తాం ఏ పశ్యతి పరబ్రహ్మలో ఒక శక్తి ఉంది ఆ శక్తికి బ్రహ్మకి కూడా నిజానికి భేదమేమీ లేదు కాని ఆయన భేదాన్ని కల్పించుకుంటాడు ఆ శక్తి వల్ల బ్రహ్మలో సమస్తమైన ఇతర శక్తులు ఏర్పడుతున్నాయి అలా ఏర్పడటం వల్ల ఆయన సర్వేశ్వరుడు అయిపోతున్నాడు అటువంటి మూల శక్తి ఒకటి ఆ శక్తి పేరు ఏమిటయ్యా అంటే మాయా ఆ శక్తి వల్లనే బ్రహ్మ తనలో తాను భేదాలను కల్పించుకోగలుగుతున్నాడు ఒక వేషంలో జీవుడిగా కనిపిస్తాడు మరో వేషంలో ఈశ్వరుడుగా ఉంటాడు ఇలా బ్రహ్మ రెండుగా కావటమే ప్రపంచ ఉత్పత్తికి మూల కారణం లేకపోతే ఆ జీవుడు ఏం చేస్తున్నాడు పూర్వసంకల్పాలతోనూ పూర్వ వాసనలతోనూ ప్రభావితుడై జనన మరణ చక్రంలో పడిపోతున్నాడు జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం ఏమిటని ఇదే సంబంధం అన్నాడు అంటే రాముడు కొంచెం ఆలోచించి మళ్లీ అడుగుతున్నాడు గురుదేవా జీవుల యొక్క కర్మలు సంస్కారాలు అనేవే ప్రపంచ ప్రవృత్తికి కారణము మీరు పదే పదే చెబుతున్నారు చెబుతున్నారు కదా మరి మరి కర్మ అంటే ఏమిటి దైవం అంటే ఏమిటి కారణమంటే ఏమిటి ఎందుకంటే ఈ పదాలను మీరు ఏదైనా గందరగోళంగా ఉపయోగిస్తున్నారా అని నాకు అనుమానం కావు అందుచేత ఈ పదాలు ఏమిటో కొంచెం నాకు తేల్చి చెప్పండి అంటున్నాడు అంటే వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా జాగ్రత్తగా మాయలో మూడు గుణాలుంటాయి ఏమిటి సత్వ రజస్తమవ గుణాలు అనేవి వాటిలో రజోగుణ ప్రధానమైన మాయతో చైతన్యం గనక కలిసి ఉన్నట్టయితే అప్పుడు ఆ చైతన్యానికి స్పందించే స్వభావం ఏర్పడుతుంది స్పందం అంటే ఏమిటి ఇందాకనే చెప్పేశారు చైతన్యం గనక ఈ స్పందం వల్ల చిత్తము యొక్క ఆకారాన్ని పొందితే దాన్ని స్పందం అని చెప్పాను దగ్గర అహంకారం దాని మీద చేస్తే కరణం దాన్నే సంగ్రహించేతే చైతన్యం చిత్తాకారాన్ని పొందితే అది స్పందము చైతన్యం దృశ్యాకారాన్ని పొందితే దాన్ని అస్పందం అంటారు చైతన్యానికి చిత్తాకారం వస్తే దాని పేరు స్పందం దృశ్యము ఆకారం వస్తే దాని పేరు అస్పందం స్పందం వల్ల చైతన్యం సృష్టి వైపు నడుస్తుంది అస్పందం వల్లేమో అది ప్రళయం వైపు నడుస్తుంది చైతన్యం స్పందమే సృష్టి వైపు నడుస్తోంది అస్పందమే మరి మన ప్రళయం వైపు నడుస్తోంది అన్నట్లయితే ఇక సృష్టికి మూలమైన దైవం ఏమిటి దానికి కర్మకి గల సంబంధమేమిటి ఆ విషయాలను నేను కొంచెం వివరిస్తానంటున్నాడు వశిష్ఠ మహర్షి అలా వివరించేందుకోసం సూచికోపాఖ్యానము అనేటువంటి ఒక నూతన ఉపాఖ్యానాన్ని చెప్పాలి అని ఆయన తన మనసులోనే ఒక రూపకల్పన చేసుకున్నాడు ఆ ఉపాఖ్యానానికి పూర్వ పీఠికగా పరబ్రహ్మ యొక్క శక్తి అయినటువంటి మాయాశక్తిని గురించి ఆయన వివరించాలని మొదలుపెట్టాడు అయితే దానికి రాముడు మొదట్లోనే అడ్డుపడి ఆ వివరణకు ముందర కర్మ దైవము కారణము అనే పదాలను మీరు ఉపయోగిస్తున్నారు కదా ఈ పదాల యొక్క నిర్వచనాలు ఏమిటో అది తేల్చి చెప్పండి అని పట్టుపట్టేశాడు దానిమీద వశిష్ఠ మహర్షి ఆ పదాలని గురించి వివరణ అందుకోపోతున్నాడు ఆయన ఏమంటున్నాడంటే రామ మాయలో మూడు గుణాలుంటాయి అని పూర్వమే నీకు చెప్పాను ఏమిటివి సత్వము రజస్సు తమస్సు అవి మూడు గుణాలు వాటిలో రజోగుణప్రదమైన ప్రధానమైనటువంటి మాయతో చైతన్యం కలిసి ఉన్నట్లయితే అప్పుడు ఆ చైతన్యానికి స్పందించే స్వభావం ఏర్పడుతుంది చైతన్యం గనక చిత్తాకారాన్ని పొందినట్లయితే అంటే చిత్తం యొక్క అంటే అంతఃకరణ యొక్క పొందినట్లయితే దాన్ని స్పందము అంటారు చైతన్యమే గనక దృశ్యాకారాన్ని పొందితే దాన్ని అస్పందము దీంట్లో స్పందం వల్లేమో చైతన్యం సృష్టి వైపు నడుస్తుంది అస్పందం వల్లేమో ప్రళయం వైపు నడుస్తుంది చైతన్య స్పందమే సృష్టి వైపు నడుస్తోంది కనుక సృష్టికి మూలమైనటువంటి దైవం అని పిలుస్తున్నామో దైవం అన్నా కూడా అదే చైతన్య స్పందమే కర్మ కూడా అదే కారణం కూడా అదే అంటే తత్వదృష్టితో చూసినట్టయితే దైవము కర్మ కారణము మూడు పదాలు కూడా ఎవరిలో అంటే చైతన్య స్పందలోనే వర్తిస్తాయి అయితే విశేషం ఏంటంటే ఈ చైతన్యమే ప్రాణంగా మారిపోయి ప్రాణస్పందంగా కలిగినట్లయితే అప్పుడు దాన్ని కారణము అని పిలుస్తారు మామూలుగా ఇక్కడ కారణమనే పదం ఇప్పుడు మనం ఉపయోగించే పదం ఉందే మట్టి కుండకు కారణము అన్న చోట కారణం లాంటిది కాదు ఇక్కడ కారణం అనేది ఏ ఉపయోగిస్తున్నాం అంటే చైతన్యమే ప్రాణంగా మారిపోయి ప్రాణస్పందంగా ఏర్పడినట్లయితే ఆ ప్రాణస్పందాన్ని కారణము అంటున్నారు ఈ చర్చలో చైతన్యం శరీరము ఇంద్రియము మొదలైన రూపాలను పొంది అక్కడ స్పందం ఏర్పడితే దాన్ని కర్మ అంటున్నారు అంటే శరీరంలోను ఇంద్రియాల్లోనూ స్పందం కనుక ఏర్పడి దాన్ని ఏమంటున్నారు దీనివల్ల ఏర్పడుతోంది ఆ స్పందం చైతన్యం వల్ల ఏర్పడుతోంది చైతన్యం వల్ల శరీరంలోనూ ఇంద్రియాల్లోనూ కూడా స్పందం ఏర్పడితే ఆ స్పందాన్ని కర్మ అని పిలుస్తున్నారు ఇలా పుట్టినటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వాలి అది ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధమైతే అప్పుడు దాన్ని దైవం అని పిలుస్తున్నారు ఆ కర్మని అంటే ఫలోముఖమైన కర్మనే దైవం అంటున్నారు కనుక రామా దైవం కర్మ కారణ ఈ రూపాలలో చిత్స్పందమే అంతటికీ కారణమవుతోంది అంటే సృష్టిలో ప్రతిదానికి కూడా ఏది కారణం అంటే ఈ రెండో కారణం అనే పదం ఏమిటి మట్టి ఇలాంటి కారణపదం ఇక్కడ కారణపదాన్ని ఈ వాక్యంలో రెండు సార్లు ఉపయోగించాడు ఏమని దైవము కర్మ కారణము అనేటువంటి రూపాలతో చిస్పందమే అంతటికీ కారణమవుతోంది అంటున్నాడు అన్నిటికీ కారణమవుతోంది అంటున్నాడు మొదటి కారణమేమో ఇక్కడ పారిభాషికంగా నిరూపించింది రెండవ కారణం సామాన్యంగా లోకంలో పెంచే ఈ రెండు పదాలని ఏ సందర్భంలో ఎలా అన్వయం చేసుకోవాలో జాగ్రత్త చూసుకోవాలంటున్నాడు వశిష్ఠ మహర్షి మొదటి కారణం అంటే ఏంటి కారణం అంటే ఏమిటి చెప్పాడు ప్రాణస్పందం గనక ఏర్పడినట్లయితే చైతన్యం ప్రాణంగా రూపొంది ఆ ప్రాణస్పందం అనేది గనక ఏర్పడినట్లయితే ఆ ప్రాణస్పందాన్ని కారణము అంటారు అని చెప్పి దాన్ని టెక్నికల్గా పారిభాషికంగా నిర్వచించాడు మామూలుగా లోకంలో ఉండే కారణం అది అట్లాగా ఉంది కనుక దైవము కర్మ కారణము అనేటువంటి ఈ మూడు పదాలని కూడా పారిభాషికంగా వాడుతున్నామే ఈ మూడు రూపాల్లోనూ కూడా నిజంగా సమస్త సృష్టికి కారణంగా ఉండేది ఏది అంటే చిత్స్పందమే చిత్ స్పందం వల్ల అంటే చైతన్య స్పందం వల్లే జీవులు వివిధ జన్మలను ఎత్తుతున్నారు ఆ పరంపరలో ఒక్కొక్కసారి శాస్త్రీయమైనటువంటి ప్రవృత్తిలోకి వస్తారు వాళ్ళు అంటే శాస్త్రానుగుణమైనటువంటి ధార్మికమైనటువంటి ప్రవృత్తిలోకి వస్తారు అలా శాస్త్రీయ ప్రవృత్తిలోకి వచ్చినట్లయితే వాళ్ళు ముక్తికి దగ్గర అవుతూ ఉంటారు వాళ్లల్లో కొందరు క్రమంగా కొన్ని జన్మల్లో ముక్తిని నిజంగానే అందుకుంటారు కొంతమంది ఇంకా ప్రయత్నం చేసే స్థితిలో ఉంటూ ఉంటారు చైతన్యం ఏ ఉపాధిలో ఉంటుందో ఆ ఉపాధిలాగానే అది కనిపిస్తూ ఉంటుంది కనుక భేదం ఎవరికి అంటే ఉపాధులదే కాని చైతన్యానికి ఏ భేదము లేదు అన్ని చోట్ల చైతన్యం ఉంది అన్ని ఉపాధుల్లోనూ ఏ ఉపాధి ఎలా ఉంటే ఆ ఉపాధిలో ఉన్న చైతన్యం అలాగే కనిపిస్తూ ఉంటుంది కనుక భేదం ఎవరికి సంబంధిస్తుంది అంటే లోపల ఉండే చైతన్యానికి సంబంధించింది కాదది బయట ఉండేటువంటి ఉపాధులకు సంబంధించిందే లేనటువంటి భేదం కనిపించడానికి కారణం ఏమిటి అంటే నువ్వు నేను అనే భేదకల్పన జీవుడు చేసుకుంటున్నాడు ఆ భేదకల్పనే లేనిపోని భేదకల్పనకి అన్ని అన్నిటి భేద కల్పనలకి నువ్వు నేను అనేటువంటి రెండు కల్పనలు వీడు చేసుకుంటున్నాడు ఆ నువ్వు నేను బట్టే ప్రపంచంలో ఇతర భేదాలన్నీ వచ్చేస్తున్నాయి ఈ నువ్వు నేను అనేటువంటి భేదకల్పనకి కారణం ఏమిటి అంటే తన యొక్క ఆత్మస్వరూపం తనకు తెలియకపోవడమే నా ఆత్మస్వరూపం నాకు తెలియపోవడం ఏంటండి దానికి కారణం ఏంటంటే దానికి కారణం భోగాల మీద ఆసక్తి భోగేచ్ఛ ఆ భోగేచ్ఛకి కారణం వాసన రామా ఈ విషయాన్ని రాబోయేటువంటి లవణోపాఖ్యంలో మున్ముందు నేను వివరిస్తాను అదట్లా ఉంచు ఇక మాయా విలాసం ఎలా ఉంటుందో దాన్ని కూడా నువ్వు కొంచెం గమనించాలి చెబుతా చైతన్యమే మాయలో ప్రతిబింబించి వస్తువులుగా కనిపించినప్పుడు చేతన వస్తువులుగా కనిపించినప్పుడు దాని చిదాభాసం అని పిలుస్తారు చిదాభాసం అంటే ఏమిటి జీవుడు అని అర్థం చిదాభాసం అంటే కొత్త పదంగా కనిపిస్తుంది ఏమి కాదు జీవుడని మామూలుగా ఏదైతే అంటే జీవాత్మ జీవుడు అంటున్నారే ఆ జీవుడినే చిదాభాసం అంటున్నారు ఎందుకని మాయలో చైతన్యం ప్రతిబింబించినప్పుడు జీవన జీవుడనేవాడు ఏర్పడుస్తున్నాడు అంటే జడ వస్తువు అంతఃకరణం జడం ఆ జడమైనటువంటి అంతఃకరణంలో చైతన్యం వచ్చి ప్రతిఫలించబట్టి అక్కడ ఒక చేతన వ్యవహారం ఏర్పడుతోంది అంటే ఆభాసం నిజంగా చేతనం కానిది చేతనంలాగా ఆభాసగా వ్యవహరిస్తోంది భ్రాంతిగా వ్యవహరిస్తోంది నిజానికి అంతఃకరణానికి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు అది సంపూర్ణంగా జడవస్తువే కానీ చైతన్య ప్రతిబింబం దాంట్లో పడేటప్పటికీ ఆ అంతఃకరణం తను స్వతంత్రంగా చేతన వస్తువు అయినట్టుగా ఆ భాషగా వ్యవహారం చేస్తోంది గనక దాన్ని ఏమని పిలుస్తున్నారు చి అని పిలుస్తున్నారు దాన్నే పుంలింగంలోకి తీసుకొచ్చి జీవుడు అని చెప్పవలసిస్తే చిదాభాసుడు అని పిలుస్తున్నారు కనుక విషయం ఏమిటంటే చైతన్యం మాయలో ప్రతిబింబిస్తుంది అలా ప్రతిబింబించినప్పుడు ఆ చిదాభాసాన్ని జీవుడు అని పిలుస్తారు అదే చైతన్యం సంకల్పంలో ప్రవేశిస్తుంది ఒక్కొక్కసారి సంకల్పంలో ప్రవేశిస్తే దాని ఏమన్నా పిలుస్తారు మనస్సు అని పిలుస్తారు ఒకే చైతన్యం ఆ చైతన్యమే ఇందాక చిత్తులో ప్రవేశించింది మాయలో ప్రతిబింబించింది అప్పుడు దాని ఏమన్నా జీవుడు లేక చిదాభాసుడు అన్నారు అదే చైతన్యం సంకల్పంలో ప్రవేశిస్తే దాని మనస్సు అన్నారు అదే చైతన్యం నిశ్చయాత్మకమైనటువంటి వృత్తిలోకి ప్రవేశిస్తే దాని బుద్ధి అంటున్నారు అదే చైతన్యం స్మరణాత్మకమైనటువంటి వృత్తిలోకి ప్రవేశిస్తే దాన్ని చిత్తము అని అదే చైతన్యం అభిమానాత్మకమైనటువంటి అంటే నేను నేను అనేటువంటి వృత్తిలోకి ప్రవేశిస్తే అంటున్నారు దాన్ని అహంకారము అంటున్నారు ఇదంతా ఎవరి కల్పన మాయా కల్పన ఇప్పుడు చెప్పిన కల్పన అంతా ఎప్పటివరకు వచ్చింది నీకు నీ శరీరానికి నీ యొక్క అనుభూతికి సంబంధించింది ఇక జగత్ కల్పన మన చుట్టూతో మనకు కనిపించే జగత్తు ఆ జగత్కల్పన ఎలా ఉంటుందో చెబుతాను చూడు మొదటగా ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం కనిపిస్తే దాన్ని జాగ్రత్త అని పిలుస్తారు నీకు ఇంద్రియాలన్నాయి కదా ఇంద్రియాల ద్వారా కనిపించాలి ప్రపంచం కనిపిస్తే ఆ ప్రపంచాన్ని జాగ్రత్త ప్రపంచం అని పిలుస్తారు అలా కాకుండా లోపల అహంకారం ఉండి ఇంద్రియాలతో పని లేకుండానే ఒకనొక ప్రపంచం కనిపిస్తే కనిపించడం ఉందే నీకు ఉంది దాన్నే స్వప్నం అని పిలుస్తారు అక్కడా ఇక్కడా కూడా ప్రపంచం కనిపిస్తూనే ఉంది అక్కడా ఇక్కడా అహంకారం అట్లాగే ఉంది ఏమిటయ్యా తేడా అంటే జాగ్రత్త ప్రపంచం దగ్గరికి వచ్చేప్పటికి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఇంద్రియాల ద్వారా ప్రపంచం కనిపిస్తోంది స్వప్న ప్రపంచం దగ్గరికి వచ్చే ఇంద్రియాలు పడుకున్నాయి నిద్రపోతున్నవి ఇంద్రియాలతో పనిలేకుండానే ఒకనొక ప్రపంచం కనిపిస్తోంది అలా కనిపిస్తే దాని ఏమని పిలుస్తున్నారు స్వప్నము అని పిలుస్తున్నారు ఈ రెంటికీ భిన్నంగా వాసన మాత్రమే మిగిలి ఉండి అలా వాసన మాత్రంగా ఉన్నటువంటి జీవుడు హృదయంలో గనున్నట్లయితే దాన్ని సుషుప్తి అంటున్నారు జీవుడు హృదయంలో ఉండటం అంటే ఏమిటి అంటే బయటి ప్రపంచాలతో యొక్క దర్శనం లేకుండా బయటి ప్రపంచాల దర్శనం లేకుండా కేవలం తనుమాత్రంగానే ఉండి అహంకారం అనే స్ఫురణ కూడా లేకుండా వాసనలు మాత్రం మిగిలిపోయి జీవుడు వాడి హృదయంలో వాడే ఉండిపోయినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు సుషుప్తి అని పిలుస్తారు ఈ స్థితిని కూడా దాటిపోతే అంటే వాసన శేషం ఉంది కదా ఇప్పుడు ఆ వాసనామయ స్థితిని కూడా గనక దాటిపోయినట్టయితే దాన్ని ఏమని పిలుస్తారంటే తురీయము అని పిలుస్తారు దీన్ని కూడా కొంచెం దాటిపోయి జీవుడు బ్రహ్మలో పూర్తిగా ఐక్యాన్ని గనక పొందినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారంటే తురీయాతీతము అని పిలుస్తారు దీన్నే జీవన్ముక్త స్థితి అని కూడా అంటూ ఉంటాడు తురియ స్థితిలోంచి కొంచెం మళ్ళీ వెనక్కి రావడం ఉంటుంది తురియాతీత స్థితి కనుక అందుకుంటే ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు రామా నువ్వేమో మూడు పదాల యొక్క నిర్వచనాలు అడిగావు ఎట్లాగా నిర్వచనాలు అడిగావు గనక ఆ వరుసలో వరుస మరికొన్ని నిర్వచనాలు కూడా చెప్పేశా నీకు ఈ సందర్భంలోనే నీకు మరో మాట చెబుతున్నా విను ఏమిటంటే అసలు పరమేశ్వరుడు అనేవాడున్నాడు ఆయన అసంగుడు పరమేశ్వరుడు అసంగుడు కదా ఆయన జగత్తుకి కారణం అవునా కాదా అని మనస్సులో గందరగోళం అసలు చాలా మందికి పడుతూ ఉంటారు అదే మనస్సులో పెట్టుకుని నన్ను ప్రశ్నలు వేస్తున్నా నాకు తెలుసు ఆ విషయం ఎందుకని ప్రశ్న అంటే పరమేశ్వరుడు అయిన లక్షణాలు అడేవుతున్నాయంటే అసంగుడుగా చెప్తున్నారు ఎవరితోనూ వాడికి సంబంధం లేదు అటువంటి పరమేశ్వరుడు ఇక ఎటువంటి సంబంధము లేనటువంటి వ్యక్తి ఎటువంటి సంబంధము లేని పదార్థం మనకు గాని మనం చూసే ప్రపంచానికి కానీ కారణం అవడానికి అవకాశం ఉందా కనుక ఇది కారణం అవునా కాదా అని మనసులో గందరగోళం దీని విషయంలో నీకు స్పష్టంగా చెబుతున్న విను ఒక చెట్టు ఆ చెట్టు పెరగడానికి ఆకాశం కారణమౌనా కాదా అంటే ఆకాశం కారణమే ఆకాశం ఎంత కారణమో ఈ ప్రపంచం పుట్టడానికి కూడా బ్రహ్మ అంతే కారణం మంచి నేల చక్కగా ఎరువేశావు దాంట్లో విత్తనం వేశావు దాని ఎత్తిన ఇంత బండరా పెట్టావు ఆ చెట్టు మలుస్తుందే హా పెరుగుతుందా పెరగనే పెరగదే ఆ రాయి తీసేస్తే కాస్త నీళ్ళ చుక్కలు పోస్తే మెల్లిగా చెట్టు బయటకు వస్తుంది కనుక ఈ చెట్టు రావడానికి ఎవరు కారణం అంటే అనేక కారణాల్లో ఆకాశం కూడా ఒక కారణమే ఒప్పుకున్నాం ఆ ఆకాశం చెట్టు యొక్క ఉత్పత్తిలో పెరగడంలో ఎంత కారణమో ఈ ప్రపంచం పుట్టడానికి బ్రహ్మ కూడా అంతే కారణం ఏమిటయ్య అంటే చెట్టు పెరగడాన్ని అడ్డగించకుండా ఉండటం వల్ల ఆకాశం చెట్టుకి కారణమైంది అలాగే మాయ వల్ల జరిగేటువంటి జగత్ సృష్టిని ఆపకుండా ఉండటం వల్ల బ్రహ్మ జగత్తుకి కారణం అవుతోంది కనుక రామా బట్టి ఈ కనిపించేటువంటి బింబ ప్రతిబింబ రూపమైనటువంటి జగత్తు యొక్క నిర్మాణ విధానం ఏమిటో ఆలోచించు అని వశిష్ఠుడు అంటున్నాడు ఇక ఆయన చర్చను మొదలు తీసెడుతున్నాడు రామా మరో రకంగా కూడా చూడువు అద్దంలో ప్రతిబింబం ఎటువంటిదో బ్రహ్మలో ఈ జగత్తు కూడా అటువంటిదే ఇందాకేం చెప్పాం బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాజాకల్పిత దేశకాల కలనా వైచిత్య చిత్రీకృతం అని చెప్పి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి చెప్పినట్టుగా బీజాంకుర న్యాయంగా జగదుత్పత్తిని పరిశీలించాం ఇప్పుడు బింబ ప్రతిబింబ భావంతో జగదుత్పత్తిని పరిశీలించాలి పరిశీలిస్తే అద్దంలో ప్రతిబింబం ఎటువంటిదో బ్రహ్మలో ఈ జగత్తు కూడా అటువంటిదే అయితే ఒక తేడా ఉంది ఏమిటా తేడా అంటే అద్దంలోకి ప్రతిబింబం వచ్చేటప్పుడు ఒక కొండ ఎరకుండా అద్దం పెట్టారు అనుకోండి కొండ మొత్తం అంతా ఒకేసారి అద్దంలోకి వచ్చేస్తుంది అంతేకాని మెల్లిమెల్లిగా ఇంత లావు కొండ రావాలంటే అంత తొందరగా వస్తుంది అని నిదానం కాదండి కుదరదు కొండంతా అద్దంలో ఒకేసారి వస్తుంది కానీ ఇక్కడ ఉందే గింజలోంచి చెట్టు వచ్చినట్టుగా ఈ జగత్తంతా క్రమక్రమంగా వికాసం పొందుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అద్దం ఉదాహరణ తీసుకుంటే భేదం ఇది ఓనీ చెట్టు ఉదాహరణ తీసుకుందాం అంటే బీజానికి ఉత్పత్తికి సంబంధం లేదు పరబ్రహ్మ బీజానికి అసంగము ఈ కనిపించే జగత్తంతా చాలా జడము కనుక ఈ రెండు ఉదాహరణలు కూడా కనిపి జగత్ ఉత్పత్తిని గురించి మనం అర్థం చేసుకోవాలి కనుక ఈ రెండింటినీ ఆలోచిస్తున్నావా అని వశిష్ఠుడు ఎప్పుడైతే సూచించాడో రాముడు వెంటనే ఒక ప్రశ్న వేస్తున్నాడు చురుగ్గా ఏమంటున్నాడంటే రాముడు గురుదేవా అంతా బాగానే ఉంది కానీ ఏదో ఒక కారణం చేత చైతన్యంలో స్పందం కలిగి ఈ ప్రపంచం వచ్చినా కూడా మళ్ళీ ప్రళయంలో అన్ని స్పందాలు పోయి చైతన్యం నిశ్చలంగానే ఉండిపోతుంది ఉంటుంది కదా మరి అలా ఉన్నదా ఉండిపోకుండా మళ్ళీ సృష్టి ఎందుకు చేస్తోంది ఈ చైతన్యం ఎప్పుడో మీరు చెప్పినట్టుగా చైతన్యంలో ఒకనొక స్పందం కలిగింది ఈ పద్నాలుగు లోకాల బ్రహ్మాండమైన సృష్టి వచ్చేసింది ఇంతమంది జీవులు దాంట్లో నేను వచ్చా అయిపోయింది ఎంత అయిపోయింది కొంతకాలానికి ప్రళయం వస్తుంది మొత్తం అంతా దాంట్లో కరిగిపోతుంది ఏ మిగలదు శుద్ధ చైతన్యమే మళ్ళీ మిగులుతుంది అలా శుద్ధ చైతన్యంగా ఉన్నది శుద్ధ చైతన్యంగా ఉండిపోక మళ్లీ ఎందుకు సృష్టి మొదలట్టినట్టు బుద్ధి తక్కువ పనిగదు మరి అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట అడిగితే వశిష్ఠుడు చెబుతున్నాడు రామా ఈ కారణాన్వేషణకు ఆది కానీ అర్థం కానీ లేదని పూర్వమే నీకు చెప్పేశా మళ్ళీ ప్రదే చెప్పబోతున్నా అయితే ఈ మాట ఎట్లా ప్రళయం గురించి అడిగేవు ప్రళయ మార్గంలోంచి చదువుతున్నా ప్రళయంలో ఆ చైతన్యం ప్రశాంతంగా స్వస్థంగా ఉంటుంది అని అంటున్నావు అది ఉండదు ఉన్నట్టు కనిపిస్తుంది అంతే దాలో ఉండే జీవవాసనలన్నీ అణిగిపోయి ఉంటాయి తప్పితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోవు అందువల్లే ఆ అంతర్గతంగా ఉండేటువంటి జీవవాసనల వల్లే అది మళ్ళీ ప్రపంచంగా ఉద్బుద్ధమవుతోంది అంటే మొలకెత్తుతోంది అది దాని స్వభావం ఎలాగంటే వేసవికాలం చూస్తే వేసవి కాలంలో మంచి మండు వేసవి కాలంలో చూస్తే పొలం అంతా కనిపిస్తుంది అక్కడ అసలు చైతన్య స్పరిచే కనిపించదు అసలు దీంట్లో ఇంత బీడుగా ఉంది దీంట్లో ఏ ఉంది రాజీవం అనిపిస్తుంది అటువంటి బీడు మీద తొలకరి చినుకలు పడేసరికి ఆ మన్నాటికల్లా చక్కచక చక్క తెల్లారేపు గల్లా అంతా మొలకలే పొలం ఎండా ఏంటో మొలకలు రకరకాల మొలకలు అంటే ఏమిటి నిశ్చలంగా నిస్సారంగా బీడులాగా కనిపిస్తున్నటువంటి ఆ పొలంలో అణిగిపోయినటువంటి బీజాలేవో ఉన్నాయి విత్తులు ఉన్నాయి తొలకరి చినుకులు పడేసరికి ఒక్కసారిగా మొలకలన్నీ వచ్చేసినాయి అలాగే ప్రళయకాల చైతన్యంలో కూడా జీవ సంస్కారాలన్నీ అంతర్గత బీజాలుగా మిగిలి మిగిలిపోయి ఉండేసరికి మళ్ళీ కాలం కలిసి వచ్చేసరికి ఒక్కసారిగా సృష్టి చెలరేగిపోతుంది చైతన్యం యొక్క స్వభావం అదయ్యా అనుకున్నట్టుగా ప్రళయకాలంలో చైతన్యం శుద్ధ స్వభావంగా శాంతంగా ఉండదు అన్నాడు అంటే రాముడు తన వ్యక్తం చేస్తున్నాడు గురుదేవ చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ చాలా సంతోషంగా కూడా ఏమిటంటే యథా సౌయాతి వైపుల్యం యథాభవతి ఆత్మూ యథాస్వభావసిద్ధార్థాత్ తథయ మే ప్రభో అని తన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు రాముడు ఒకే చైతన్యం సమష్టిగా వ్యష్టిగా తయారవుతోంది సృష్టిగా ప్రళయంగా మళ్ళీ సృష్టిగా తయారవుతోంది ఇదంతా ఎలా అవుతోంది ఎలా అయిందో ఆ వివరాలన్నీ నాకు చెప్పండి గురుదేవా అంటున్నాడు రాముడు వశిష్ఠుడు సమాధానం అందుకుంటున్నాడు రామా ఆ సృష్టి క్రమం అంతా నీకు పూర్వమే కొంత చెప్పా అదంతా కూడా చైతన్యం మీద చేసినటువంటి ఆరోపణల పరంపర మాత్రమే అని నీకు నిరూపణ చేశా పూర్వమే కనుక దాని గురించి చెప్పవలసిందేముంది అన్నాడు వశిష్ఠుడు అంటే రాముడు అంటున్నాడు గురుదేవా నిజమే చెప్పారు కానీ అదంతా కూడా కల్పనే అయినప్పుడు బ్రహ్మకు అజ్ఞానస్పరిశే లేనప్పుడు జీవుడు బ్రహ్మ వకడే అయినప్పుడు ఇంకా మోక్షం కోసం మళ్ళీ ప్రయత్నం దేనికి ఈ ప్రయత్నం ఏమిటి అసలు ఈ ఆత్మ విచారం ఏమిటి ఇదివరకు ఈ ప్రశ్న వేస్తే ఒక రకంగా సమాధానం చెప్పుకొచ్చారు మళ్ళీ ఇక్కడికి వచ్చే మళ్ళీ ఆ ప్రశ్న దగ్గరికి వస్తున్నాను నేను అది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు కాస్త వివరించండి గురుదేవా అన్నాడు రాముడు విశ వశిష్ఠుడు కరుణతో వివరిస్తున్నాడు రామా సిద్ధాంతం దాకా వచ్చేశాక నువ్వు ఈ మాట అంటే బాగుండేది మనం ఇంకా సిద్ధాంతం దాకా రాలా వసంతంలో పోయవలసిన పూలు హేమంతంలోనే గనక పూసేస్తే అంటే ఇంకా నాలుగు నెల నాలుగు నెలలు ముందరే కనుక పూసేస్తే చూసేవాడికి భయంగా ఉంటుంది పరమార్థంలో అంటే సిద్ధాంతంలో నువ్వు చెప్పే సత్యమే ఎవడో మోక్షం కోసం ప్రయత్నం చేయక్కల్లా కాని నువ్వు ఇంకా వ్యవహార ఉన్నావే ఈ దశలో నీకంతా ఈ ప్రపంచమంతా సత్యంగా కనిపిస్తోందే ఈ ప్రపంచం ఉందే అజ్ఞానం ఉంది ప్రపంచం ఉంది నీకు కనుక నీకు బంధమో ఉంది కనుక ఆత్మవిచారణ చెయ్యాలి ముక్తి కృషి చెయ్యాలి ముక్తిని పొందాలి నువ్వున్న దశలో ఈ వ్యవహారిక దశలో ఇదే సత్యం తత్వదృష్టితో గనక చూస్తావా ఆ తత్వదృష్టిలో హిరణ్య గర్భుడు జీవుడే పురుగు జీవుడే ఒప్పుకున్నాం నేల్లో ఉండే చిన్న పురుగ్కి ఈ సమస్త చతుర్దశ భవనాలను సృష్టి చేసే హిరణ్య గర్భుడికి ఏమిటి తేడా అంటే తత్వదృష్టిలో ఏం లేదు వాడు జీవుడే వీడు జీవుడే అచ్చు కానీ వ్యవహార దశలో ఇద్దరికి ఎంత తేడా ఉంది కనుక ఈ రెండు దృష్టులను కలగా పులగం చేయరాదు చేసి ఆలోచించరాదు ఈ లో నీకు సూచికోపాఖ్యానము అనే కథ చెబుతా నేను ఆ సూచికో అనే కథ వింటే బంధమోక్ష వ్యవస్థ ఏమిటో వ్యావహారిక తాత్విక దృష్టిలను కలగాపోవటం పొలగంచేయడంలో వచ్చే చిక్కు విడదీసి చూసుకుంటూ వచ్చే సౌకర్యం ఏమిటో నీకు ఉపాఖ్యానం ద్వారాగానే నీకు తెలుస్తాయి రామా నీకు ఆ ఉపాఖ్యానం విను అన్నాడు దీనికి రెండు మూడు పేర్లు పెట్టాడు ఆయన విసూచికోపాఖ్యానము సూచికోపాఖ్యానము అని సూచిక అంటే సూది అని అర్థం దిక్సూచి అన్నట్టుగా ఇటు పోవని సూచించేది కూడా సూచికే సూచికోపాఖ్యానం అంటే ఎటు పోవాలో మార్గాన్ని సూచించే ఉపాఖ్యానం అని అర్థం సూది కథ అని అర్థం విసూచిక వెనకాల వెనకాల వీ జరిస్తే సూచిక షూ అయిపోతుంది విసూచిక అంటే కలరా వ్యాధి అర్థం కలరా వ్యాధి కథ అర్థం ఇలా మూడు రకాల అర్థాలు వచ్చేట్టుగా విసూచికోపాఖ్యానం అని పేరు పెట్టాడు ఆయన కథ ప్రారంభిస్తున్నాడు కొత్త కథ ఏమిటంటే పూర్వం హిమవత్ పర్వతానికి ఉత్తరం వైపున అంటే ఇప్పుడుండే చైనా వైపునమాట కర్కటి అనే ఒక రాక్షసి ఉండేది ఆడ రాక్షసి కర్కటి అంటే కటిగది అర్థం కర్కటి అంటే ఎండ్రగాయ కర్కాటకం ఎండ్రగాయ అని ఎకాల పూర్వం ఉండేది ఎండ్రగాయ అంటే ఎలా ఉంటుందంటే పెద్ద పొట్ట దాని చుట్టూత కాళ్ళు చేతులు పొట్టే ప్రధానంగా కలిగిన జీవి ఉదరం భరి అనమాట దానికి పొట్ట తప్పితే ఇంకో ఆ జీవికి ఇంకోటి ముఖ్యమని లేదు నిత్యము పొట్ట పోసుకోవడమే దాని పని అది ఒక రాక్షసి అడ రాక్షసి కర్కటి కటిగది ఆ కర్కటి అని పేరు పెట్టాడు దానిపైన ఆ కర్కటి రాక్షసులకు రాక్షసికి ప్రజల్లో ఇంకో నిక్నేయం ఉండేది ఏమంటే సూచిక సూచిక అంటే కలరా వ్యాధి వంటిది కాల్లో గుచ్చుకున్న సూది వంటిది అని అర్థం కనిపించదు నెల మీద పడి ఉందని కాలు పెడితే గుసుకుని గుచ్చుకుంటుంది గుచ్చుకునేదాకా ఇక్కడ సూది విషయం తెలియదు ముళ్ళు అనమాట అందుకని ప్రజలంతా దీని బాధలు పడుతూ పడుతూ దీని బాధలు విసిగిపోయి దీనికి ఏం పేరు పెట్టారంటే సూచిక విషూచిక అని పేరు పెట్టారు విసూచిక అంటే కలరానికి అర్థం కలరా రోగం లాంటిది అని కానీ ఆకారం ఎట్లా ఉందంటే కొలతలోనూ రంగులోనూ కూడా కాటుక కొండలాగా ఉండేదిట పేద కొండంత ఆకారం నల్లటి నరుపును దాని ఆకలికి అంతే లేదు ఎంతమంది జీవులను ప్రాణులను పీక్కు తిన్నా కూడా దాని ఆకలి తగ్గేది కాదు ఎంతసేపటికి పొట్ట పొట్ట పొట్ట ఆకలి ఆకలి తింటాం అదే జాజదానికి చివరికి అది తన ఆకలి తట్టుకోలేక భూమి మీద ఉండేటువంటి కూడా పీల్చి పిప్పి చేసి వాళ్ళందరినీ కూడా ఒకేసారి మింగేసేందుకు కావలసినటువంటి అపూర్వ శక్తులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఒక సంకల్పం చేసింది ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇంత కొండ శరీరం ఇన్ని వేల మంది జంతువుల్ని ప్రాణుల్ని మనుషుల్ని ఒకేసారి ఉడుక్కుని మింగేసేటువంటి ఈ శక్తి చాటంలేదు భూమి మీద ఉండేటువంటి జీవులందరినీ కూడా ఒకేసారి పీల్చి పిప్పి చేసి మింగి వేసేటువంటి అపూర్వ శక్తి మనకు కావాలి అని చెప్పి సంకల్పించి దానికోసం ఘోరమైన తపస్సు ప్రారంభించింది రాక్షసి పట్టు కదండి వెయ్యి సంవత్సరాలు బ్రహ్మాండంగా తపస్సు చేసింది వెయ్యి సంవత్సరాలు అయిపోయేటప్పటికీ బ్రహ్మగారు తట్టుకోలేక వచ్చి వరం కోరుకోమన్నాడు తీరా ఆయన వచ్చేసరికి ఈ రాక్షసి వద్దుకి ఏం వరం కోరాలో ఎలా కోరాలో వెంటనే తోసల దానికోసం చాలాసేపు ఆలోచనలో గిలగిలా కొట్టుకుంది ఎందుకంటే పెద్ద మనిషి ముందర వరం కోరడం అంటే మరీ ఆటగాయతనంగా ఉండకూడదు కదా అందుకోసం ఆయన ఎలా కోరాలి ఏం కోరాలి అని గిలగిలా కొట్టుకుంది ఓ పక్క ఏమన్నా వచ్చిన బ్రహ్మగారు వెళ్ళిపోతాడేమో భయం ఎలా కోరాలో ఆలోచన తేలదు ముందర సరిగ్గా ఆలోచించుకోలేదు ఆదరా బాధరాగా ఏమిటో బాగా తినేయాలి బాగా తినేయాలని తపస్సు అలట్టేసింది తీరా చూస్తే బ్రహ్మగారు వచ్చేసాడు ఈ ఆదుర్దాలు ఏం చేసి అంటే దాని ఆలోచనలన్నీ కూడా పరి పరిపరివిధాలుగా పరిగెత్తి చివరికి ఆదరా బాధరాగా ఒక దారికి తీసుకురావడంలో అది అరొర ఆలోచనతో అడిగేసింది వరం ఏమందంటే బ్రహ్మదేవా నాకు నా పేరుకు తగ్గట్టుగానే విషూచి అనేటువంటి వ్యాధి యొక్క రూపం రావాలి విషూచి అంటే తమకు తెలుసు కదా కలరా వ్యాధి కలరావా వ్యాధి యొక్క స్వరూపం నాకు రావాలి విష్ణుజీ అంటే తమకు తెలుసు చిన్న సూదేను అర్థం ప్రజలు ఆ పేరుతో నన్ను పిలుస్తూ కనుక నాకు సూది యొక్క రూపం కూడా రావాలి ఆ రెండు రూపాలు గనక కలిసి ఉంటే నా కోరికలన్నీ తీరుతాయి బ్రహ్మదేవా అంటోంది ఆ కర్కటి రాక్షసి బ్రహ్మదేవుడు చాలా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అమ్మయాన్ని ఆ వెంటనే ఒప్పేసుకున్నాడు ఒప్పుకున్నవాడు అక్కడితో ఆకుండా చాలా సంతోషంగా పుత్రి అని పిలిచాడు అమ్మాయి అని కూతురు అని పిలిచాడు మరి ఈ వరం కోరేటప్పటికీ ఆయనకి అంత సంతోషం ఎందుకు కలిగిందో ఏమిటో కానీ ఆయన ఏమన్నా అంటే నువ్వు పాపాత్ములను పీక్కు తింటే కొంతవరకు నయమే కానీ నువ్వు అక్కడితో ఆగవు పుణ్యాత్ములను కూడా పీడిస్తావు నీ వలస నాకు తెలుసు కనుక పుణ్యాత్ముల కోసం నిన్ను నివారించేందుకోసం అంటే పుణ్యాత్ముల్ని పీక్ తినకుండా నిన్ను అడ్డం పెట్టేందుకోసం ఒక మంత్రం తయారు చేశా కావాల్సిన వాళ్ళకి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటావు నాకు కావాల్సిన వాళ్ళకి అయితే ఆ మంత్రం ఏమిటో నువ్వు కూడా తెలుసుకో అంటూ ఆ మంత్రం ఏమిటో ఆ రాక్షసి కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పేమన్నా అంటే ఈ మంత్రం జపించే వారి జోలికి నువ్వు పోబోకు పోతే నీకే ప్రమాదం వస్తుంది అని చెప్పేసి ఆ నంతర్ధానం అయిపోయాడు జై గురుదత్త